ఉండాలయ్యా అది నిన్ను వదిలేసేటట్లుగా ఉండాలి ఎందుకని జ్ఞానాగ్ని స్వరూపుడు జ్ఞాని అంటే ఎవరు జ్ఞానాగ్ని స్వరూపంగా ధరించినటువంటి వాడు అందువల్ల ఆయన దగ్గరికి వెళితే మనకెందుకు లేరా బాబు లేనిపోనుగోడువా అన్నట్టుగా ఉండాలి అను అంతేగాని అబ్బోహ ఆయనే నా సర్వస్వం అండి బాబో అని అందరూ వచ్చి వెరీ డేంజరస్ జాగ్రత్త ఎలా ఉండాలోకోస్థాయిలో గోచరించు కర్తృత్వ భోక్తృత్వాది అభిమానములు మనస్సు ఉన్నంత వరకే ఉండును సమాధిలో మనస్సు నశించగనే సర్వము సమసిపోవును అంటే చూడండి నిద్రలోనూ సమసిపోయింది సమాధిలోనూ సమసిపోయింది కాబట్టి మానవుడు ఎప్పుడు ఎలా ఉండాలి సమాధి నిష్డే ఉండాలి సమాధిగా ఉండాలి ద్వైత భావన అంతరించుటేత కర్తృత్వం ఉండదు భోక్తృత్వం మిగలదు అంతే ద్వైత భావన ఉన్నంత సేపే కర్తృత్వ లేకపోతే అది లేదు నిర్వచనం బాగు మనస్సు నశించగానే గ్రహణము వీడిన సూర్యుడు ప్రకాశించునట్లు ఆత్మ స్వయం ప్రకాశమై బాసి చూడండి ఇంకో ఉపమానం వేశారు సూర్యుడికి గ్రహణం పట్టిందట సూర్యుడికి ఎక్కడైనా గ్రహణం పడుతుందా ఆలోచించండి సూర్యుని ఆధారమై ఉన్నటువంటి భూమి చంద్రుడు సూర్యుడికి అప్పగలుగుతాయ్యా సూర్యుడు కప్పబడ్డాడని భూమి మీద ఉన్నటువంటి వాడు సాపేక్ష నిర్ణయంతో అనుకుంటున్నాడు వాస్తవాన్ని అక్కడ నిజంగా సూర్యుడు కప్పబడ్డా కదా అలాగే నీలో ఉన్న స్వరూప జ్ఞానం ఆ సూర్యుడు వలె ఉంది ఈ మనస్సేమో ఆ చంద్రుడి వలె ఉంది కాసేపు మధ్యలో వచ్చింది వచ్చేటప్పటికి ఏమైంది ఆ సూర్యుడు కనపడడం మానేసే కనపడ్డం మానేసి అప్పటికేమైపోయింది సూర్యగ్రహణం వచ్చేసిన నిజంగానే సూర్యుడు లేకుండా పోయాడు సూర్యుడు మింగబడ్డా ఇది భ్రమాజన్య జ్ఞానం అంటే ఇది అభిమానం వల్ల జరిగే సమస్య జాగ్రత్తగా దీంట్లో నుంచి బయటపడాలి సరే నిర్మలమై భాషించు ఆత్మను కూర్చిన జ్ఞానము లేకపోవట చేత అంటే మనోధర్మములైన కర్తృత్వ భోక్తృత్వాది గు ఆరోపించుచున్నారు దీనికి మీకు చిన్న ఉపమానం చెప్తా అవివేకం ఎలా ఉంటుంది మంగళసూత్ర ధారణ మనం అందరం పెళ్లిలోకి పెళ్లి చేసుకున్న మంగళసూత్ర ధారణ అనగానే అక్కడ సూత్రానికి ఏం కట్టబడి ఉంటుందంటే బంగారపు సూత్రాలు ఏం తర్వాత తర్వాత కాలంలో ఇలా తీర్చేసాం ఇప్పుడు బంగారం సూత్రాలే డైరెక్ట్గా మనం మంగళసూత్ర ధారణకు వాడేస్తున్నాం కానీ వాస్తవానికి అసలు అక్కడ ఏముండాలి పంచమాంగల్యాలను ఆ సూత్రానికి గుచ్చుతారు అవే ప్రధానంగాని బంగారం ప్రధానం కాదు కానీ వ్యవహార కాలంలో మనం దేనికి ప్రాధాన్యత చేసాం అంటే ఈ పంచమాంగళ్యాలు పక్కకు పోయాయి ఆ మంగళకరమైన వస్తు స్పర్శ చేత నీలో ఆత్మజ్ఞానం స్ఫురించాలి అనేది అక్కడ ప్రధానమైన ఉద్దేశం కానీ సూత్రాలు ఎంత బరువు ఉండాలి కాడు ఎంత బడుగు ఉండాలి పెళ్ళి అంటే అసలు మొట్టమొదట అత్తగారిన్ని ఆభరణాలు చేయించుకోవాలి కోడలు గారిని ఆభరణాలు చేయించుకోవాలి ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా వెళ్ళిపోయేటప్పటికి ఏమైపోయింది ఇప్పుడు మోయలేదంత బరువు అయిపోయింది వెళ్ళంటే అసలు అమ్మో మాట్లాడినప్పుడు అంట చూడండి ఎందువల్ల అలాగా ఏ వ్యవహారమైనా ఎందుకు బరువు అయిపోయింది అప్రధానమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చావు వేరేంది అంతకు మించి వేరే ఉంది ఏమయ్యా ఎందుకు ఇచ్చావు అభిమానుల వలన వేరే లేదు దానివల్ల నీ విలువ పెరిగిపోయింది అనుకో చి చిన్న బంగారం ధరిస్తే నీ విలువ పెరిగిపోతుందండి ఎలా పెరుగుతుంది దానివల్ల ఏం ప్రయోజనం కాబట్టి జాగ్రత్తగా గమనించాలి ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ ప్రపంచంలో అయినా చూడండి ఏ వ్యవహారాల్లో అయినా చూడండి అంతటా కామిని కాంచాలంటాడు అందుకే పరమాణ అయితే కోరిక లేకపోతే బంగారం కోరిక బాగా కోరిక బాగా అభిమానాన్ని పెంచుతూ ఉంటారు ఏ కోరికైనా అభిమానం నుంచే పుడుతుంది అభిమానం లేకుండా ఏ కోరిక పుట్టదు అన్ని కోరికలకు పునాది పాదు అభిమానమే అన్ని సాధనలకి కూడా ఉద్దేశ్యం లక్ష్యం అభిమాన త్యాగమే చదవ ఈ విషయమును జలములో ప్రతిబింబించు చంద్రునిలో కదిలికలు చూచుటూ ఉదాహరణ ద్వారా ఆచార్యులు తెలియజేస్తున్నారు అంతే కదా నిజానికి అక్కడ చంద్రుడు కదలాలేదు ఆకాశంలో చంద్రుడు బానే ఉన్నాడు ఏదో కొలనలో నీళ్లు కదిల్లే అంతే నీటితో నింపబడిన తొట్టే అందు చంద్రుడు ప్రతిబింబించు